హరి శ్రీగరుభ్యో నమ బ్రహ్మాన పరమసుఖదం కే నిత్యం విమలమలంధే సాక్షి భూ భావా త్రిగుణరహి నిన కాాా కాాాాాాాాాాాాా. అహం పదాహిత సదాశివసరంభా వ్యాసశంకరమధ్యమా అస్మ పర్య వందే స్వగురు పర పరా స్వగురుజగర పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ రి ఓ శ్రీ గురువ్యో నమ పంచాక్షరములతో ప్రపంచము తానుద్భవించె ప్రణవాక్షరమందంచు శ్రుతులెన్న దాన్నికంచీ నీ విరిగి అరుగుము అచలమో దీనం నిల్పకూమిరుక అచలములోన చంచంచలమతి చతురాక్షరీయకూవ విందుకు అచలముదీనం నిల్పకూమెక అచలములోనం పంచాక్షరములతో ప్రపంచము తానుద్భవించి ప్రణవాక్షరమందంచు శృతులెన్న దాన్నెరుకంచని నీ విరిగి అరుగుము అచలము దీనన్ నిల్పకు ఎరుక అచలము లోనము చెంచల మతిచేత చతురాక్షరెక్కువని చెంచదవెందుకు ఇది నమ్మ తెరుగు మీ అచలము దీనన్ నిల్పకు ఎరుక అచలము లోనను ఇది పదవి భజన పంచీకరణలలో అక్షర బ్రహ్మాండ పంచీకరణ అని ఒక పంచీకరణ ఉన్నది దీనికి నమశివాయ పంచీకరణ అని కూడా సాంఖ్య దర్శనంలో మరొక పేరు చాలామంది పిండ బ్రహ్మాండ పంచీకరణల కంటే లేక మధ్యలో కానీ పిండాండ పంచీకరణ నుంచి ఓంకార అనుసంధానం ఏర్పడానికి ప్రణవ లేక ఓంకార అనే పేరు మీద ఓంకారానుసంధానం బోధించే ముందు ఈ అక్షర బ్రహ్మాండ పంచీకరణ అనే దానిని నెత్ అయితే ఐదు అక్షరములైనటువంటి నా శివా ఒక శివలింగానికి ఈ ఐదు అక్షరాలు ఏర్పడేటట్లుగా ఆకృతి భావన చేసి దానికి బ్రహ్మాండాన్ని అన్వయం చేసి దానికి అక్షర బ్రహ్మాండ పంచీకరణ అని వివరిస్తారు వాయకారే భుజద్వయం నమకారే పదద్వయం ముందుగా పదములు నాలుగు రెండుంటాయి కదా పాదములు దానికి నామాని భుజములకు వాయాని మధ్యే షికారం నమ శివాయ ఓంకార వదనాదేవి వాయకారవు భుజద్వయ షికారవు హృదయమధ్యస్థి నమకారవు పాదద్వే ఇట్లా నమశివాయ ఆ చివర శరస్యేమో ఓంకారం వాయకారములేమో భుజములు షికారమేమో హృదయమంచస్తం ఇంకా నమకారములేమో పాదద్వయములు ఇలా ఓం నమ శివాయ అనేటటువంటి దానికి అన్వయం చెప్పి ఐదు ఐదుల ఇరవై ఐదు అనే దానికి అన్వయంగా ఐదు ఐదుల ఇరవై ఐదు తత్వాలని బోధించి నకారమునకు ఆకాశపంచకము మకారమునకు వాయుపంచకము షికారమునకు అగ్నిపంచకము ఒకకారమునకు జల పంచకము యకారమునకు పృథ్వీపంచకమునకు అన్వయం చేసి వీటికి ఆధారంగా అక్షర పురుషుడైనటువంటి ఓంకారము ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అనేటటువంటి వాక్యాన్ని ఆశ్రయంగా స్వీకరించి అధిష్టానంగా స్వీకరించి ఈ పంచాక్షరి ద్వారా ఎలా పంచీకరించబడిందో పంచతత్వములుగా ఎలా బ్రహ్మాండం పంచబడిందో అంతటా ఉన్నది శివమే ఎలా అయి ఉన్నదో నిరూపించేటటువంటి పద్ధతిగా నిరూపించి నేను స్థానంలో శివుణ్ణి పెట్టి ఎప్పటికీ వాడు జీవితంలో నేనని అనడం అంతా శివుడే లేచినప్పుడు శివుడే పడుకున్నప్పుడు శివుడే చేసినప్పుడు శివుడే చెయ్యనప్పుడు శివుడే అలా నేను స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిక్షేపించడం కోసమని ఈ నమశివాయ పంచీకరణని బోధిస్తారు కాబట్టి ఎవరైనా సరే నేను జీవగతమైనటువంటి దేహగతమైనటువంటి తాదాత్మ్యతతో కూడిన నేను నుంచి విడివడడానికి ఇది సులభమైనటువంటి ఉపాయం నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలన్నమాట ఎప్పుడైనా సరే నేనని స్ఫురించగానే ఆ నేను తీసేయాలి ఈశ్వరుని పెట్టాలి ఇవాళ అన్న వండటం బాగా వండేనండి అనకూడదు ఈశ్వరానుగ్రహం చేత అన్న వండటం బాగా జరిగింది ఈశ్వరానుగ్రహం చేత పిల్లలు బాగా పెరిగారు ఈశ్వరానుగ్రహం చేత ఋతువులు బాగా వర్షాన్నిచ్చినాయి ఈశ్వరానుగ్రహం చేత సస్యం బాగా పండింది ఈశ్వరానుగ్రహం చేత లోకులూ సుఖంగా ఉన్నారు ఈశ్వరానుగ్రహం చేత ఈనాటి నిద్రావస్థ సమాధ నిష్టలో బాగా జరిగింది ఈశ్వరుడే లేచాడు ఈశ్వరుడే పడుకున్నాడు ఈశ్వరుడిగా పడుకున్నాడు ఈశ్వరుడిగా లేచాడు ఇలా తనను తాను ఈ నేనని నామరూపాల నుంచి విడివడడానికి ఈ ఈశ్వర స్థితికి ప్రతిక్షేపం అంటే లెక్కల్లో దీన్ని ఫంక్షనాలిటీ అంటాం అన్నమాట అంటే మనం ప్రమేయం ప్రమేయము ప్రమాత ఈ రెండు ఉంటాయి ఎప్పుడు కూడా కాబట్టి ఈ ఈ నేను జీవ నేను ఈశ్వర నేనుగా ప్రతిక్షేపించి ఈ జీవనేను తొలగించేసి ఈశ్వర నేను స్థిరపరిస్తే క్షరపురుషుడు తప్పుకొని అక్షరపురుషుడు వచ్చేస్తాడు ఇలా అక్షరపరబ్రహ్మయోగంలోకి ప్రవేశిస్తాడు ఈ రీతిగా ఎక్కడెక్కడైతే నశించబడేదంతా తోస్తూ ఉందో దాంట్లో నశించని దానిని గుర్తిరిగే పనిని చేస్తాడు ఎందుకని అంటే దృశ్యం తన కాబట్టి జగత్తంతా దృశ్యమానమైనది కాబట్టి ఆ జగత్తులో భాగంగానే నామరూపాత్మకమైన ఈ శరీరం కూడా వచ్చింది కాబట్టి ఈ శరీరం కూడా కొంతకాలానికి లేకుండా పోయేది అనే సత్యం గ్రహించినవాడు కాబట్టి ఈ శరీరం పోయినా సర్వులయందు ఉన్నటువంటి చైతన్య రూపమైనటువంటి ఈశ్వరుడు ఎల్లకాలము ఉన్నాడు సర్వకాలం ఉన్నాడు సర్వులయందు సాక్షీభూతమైనటువంటి ఆత్మ సర్వకాలములందు అనేటటువంటి సత్యాన్ని నిరంతరాయంగా గుర్తు చేసుకుని అధిష్టాన పద్ధతిగా నిలకడ చెందటానికి జాగ్రత్తగా ఈ అక్షర బ్రహ్మాండ పంచీకరణను వినియోగించుకొని ప్రణవ రహస్యాన్ని బాగా శోధించి త్రిమాతృకాయుత ప్రణవధ్యానము అమాతృకాయుత ప్రణవధ్యానము నిశ్శబ్ద ప్రణవధ్యానము అనేటటువంటి మూడు పద్ధతులుగా ప్రణవానుసంధానాన్ని చేసి మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని సంపాదించాలి ఈ సూచన ఈ కదార్థంలో ఉంది అక్కడి నుంచి పైకి చెప్తున్నారు మళ్ళా పంచాక్షరములతో ప్రపంచముతోనుద్భవించే ఇక్కడ దాకా చెప్పుకున్నాం ఇది పంచాక్షరములతో ఉద్భవించడం అంటే ఇక్కడ ఏం చెప్పాము ఇప్పుడు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయన కామదం మోక్షదం చైవ తస్మాదోంకారాయ నమో నమ ఇప్పుడు ప్రణవమునకు యోగికి మధ్య భేదం లేదు ఎందుకని అంటే నిరంతర ప్రణవానుసంధానం చేత ఆయనలో అణు అణువు కూడా ఆ ప్రణవనాదం చేత నిండిపోయింది ఆయనలో నుంచి ఆ ప్రణామ ఉద్భవిస్తూ ఉంటుంది అలాగే అణు అణువు రామనామాన్ని నిండిపోయింది త్యాగరాజు గారి కింద హనుమతుడు వారిలో నుంచి ఎప్పుడూ రామనామం వినపడుతుండదు వారు నిద్రపోతూ ఉన్నా వారి శ్వాస కూడా రామనామాన్ని వినిపింపజేసేది అలాగే హనుమ ముత్యాల దండలో ఎక్కడైనా రామనామం ఉంది అని కొరికిపడేస్తాడు శ్రీరామ పట్టాభిషేక సమయంలో అలా ఎవరికైతే ఈ అనుభూతి ఉంటుందో నిరంతరాయంగా ఒక నాదాన్ని గనక అనుసంధానం చేస్తే ఒక నామాన్ని గనక అనుసంధానం చేస్తే అతనిలో నుండి అప్రయత్నంగా ఆ నాదము ఆ నామము విరచిమ్మబడుతూ దీనికి వివేకానందుడు అంటాడు బిఎ స్పిరిచువల్ డైనమో ఆఫ్ ది వరల్డ్ అంటాడు అంటే డైనమో అంటే అందరికీ తెలుసు సైకిల్ తొక్కుతూ ఉంటే ఆ యాంత్రిక శక్తి చక్రం తిప్పేటప్పుడు వచ్చినటువంటి యాంత్రిక శక్తికి ఒక చిన్న మోటార్ని తగిలిస్తే ఆ మోటార్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఆ ఛార్జ్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ ద్వారా ముందున్నటువంటి లైట్ వెలుగుతుంది ఇది డైనమో లైట్ వెలిగే విధానం అలాగే ప్రతి ఒక్క మానవుడు తనలో నుండి దివ్యత్వం ప్రకటించబడడానికి కావలసినటువంటి సాధనలు కనుక చేసినట్లయితే అతడు ఆ దైవీ ప్రణాళికలో భాగమయ్యేటటువంటి అవకాశాన్ని పొందుతాడు తద్వారా ప్రపంచానికి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి ఒక గొప్ప కాంతిగా ఒక గొప్ప దీపంగా ఒక గొప్ప మహర్షిగా అతను తన జీవనాన్ని కొనసాగిస్తాడు ఇలాంటి దశని ప్రతి మానవుడు అందిపుచ్చుకోవాలి స్వామి వివేకానంద కాబట్టి मानवड़ तेम साधल भौतिकमेंट अंशाल वर को आगेपोवित पंचपात्र हरवाणन लेकिन संध्यावंदनम चयू लेकिन नीलू लेकिन संध्यावंदन चय लेकते आश्रय लेकिन साधन అధమమైనటువంటి నియమావళితో కూడుకున్నటువంటి పరిమితమైన దృక్పథం అవన్నీ విసర్జించమని కాదు అంతర్ముఖ ప్రయాణాన్ని చేసే కొద్దీ చిత్తశుద్ధిని సాధించి క్షరపురుష స్థితి నుంచి అక్షరపురుషస్థితికి ఎదిగినటువంటి వాడికి ఈ భౌతికమైనటువంటి ధర్మాలతో పనుండదు ఎందుకంటే శ్రీచక్రాన్ని తనలో ఎట్లా అయితే నిర్ధారణగా ఆవాహన చేసుకోగలుగుతాడు అట్లాగే అనంత విశ్వానికి సంబంధించినటువంటి ఏ దైవీస్థితి అయినా తన ఎందే నిర్ధారణగా ఆవహింప చేసుకోగలిగినటువంటిది ప్రణవ మంత్రం ఈ ప్రణవానుసంధానంతో ఏ దేవతనైనా ఉపాసించవచ్చు ఆ దేవత సాక్షాత్కరిస్తుంది సంవత్సర కాలంలో సాక్షాత్కారం పూర్తయిపోతుంది దానికోసం ఎప్పటిదాకానో జీవితకాలమంతా చివరి వరకు వేచి ఉండి సాయుధ్య స్థితి కొరకు వేచి ఉండక్కర్ల నిజానికి ప్రణవానుసంధానం అణువణువున ప్రణవానుసంధానం గనక చేయగలిగినటువంటి సమర్థుడైన సాధకుడకు ఈశ్వర దర్శనం సంవత్సర కాలం ఎక్కువ కాబట్టి ఇది మహానుభావులైనటువంటి వాళ్ళు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు పరమహంస ఉదాహరణ పరమహంస ఉదాహరణ అరవింద మహర్షి ఉదాహరణ భగవాన్ రమణులు ఉదాహరణ భగవాన్ సత్యసాయి ఉదాహరణ షిరిడీ సాయి ఉదాహరణ మెహర్ బాబా ఉదాహరణ పంచసద్గురువులు ఉదాహరణ పరమాచార్య ఇలా చాలామంది ఉన్నారు భారతదేశంలో కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు గజానన్ మహారాజు నారాయణ గురు సంత మార్గంలో ఇంకా చాలామంది ఉన్నారు క్రియాయోగ దీక్షలో చాలామంది ఉన్నారు ఇట్లా ఈశ్వర దర్శనం పొందిన వాళ్ళు కోకొల్ల మంది భారతదేశంలో కాబట్టి లెక్కకు మికిలిగా ఉంటారు ఇక్కడ ఈశ్వర దర్శనం పొందినటువంటి వాడు అందుకనే ఈ భారత భూమికి యోగ భూమి దివ్య భూమి అనే పేర్లు అలా నిరంతరాయంగా ఆగకుండా ఎవరైతే ఈ ప్రణవానుసంధానం చేసి ఈ ప్రణవ రహస్యం ద్వారా శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలను ఉద్దీపనం చేసి వాటి ద్వారా ప్రణవం ప్రకటితమయ్యే స్థాయిలో ఈ ప్రణవం యొక్క శక్తి అంతా కలిసి ఉత్తరద్వారం నందు పనిచేస్తుంది అదే నేటి వైకుంఠ ఏకాదశి లేక ముకోటి ఏకాదశి లేక గీతా జయంతి ఏ పేరుతో చెప్పుకున్నా ఈ ఉత్తరద్వార దర్శనం అంటే తెల్వార్జామినే వెళ్ళి ఉత్తరద్వారం తెరిచి భగవద్ దర్శనం చేసేటటువంటి దానికి మౌలికంగా సంజ్ఞారూపకమైనటువంటి బోధన అంటే ఏ యోగి అయితే తనకున్నటువంటి తొమ్మిది రంధ్రాల తరువాత దశమరంధ్రం బ్రహ్మరంధ్రస్థానానికి దశమరంధ్రం అని పేరు ఇట్టి దశమరంధ్రస్థానంలో ప్రణవ శబ్దం యొక్క పాదు పునాది ఉన్నది మూలం ఉన్నది అక్కడి నుంచే శ్వాస యొక్క ఆరంభం కూడా జరుగుతుంది కాబట్టి అలా మొత్తం ప్రాణపాన సమానయానోదాన ప్రాణవాయువులన్నింటినీ చైతన్యంలో సమావిష్టింపచేసి నాదానుసంధానం చేసి ఉత్కృష్టమైన ఉత్క్రమణ మార్గమైనటువంటి ఉత్తరద్వారం దిశగా తన శక్తులన్నింటినీ క్రోడీకరించి కేంద్రీకరించి నడిపేటటువంటి యోగ సిద్ధ మార్గం ఉత్తరద్వార దర్శనం దీంట్లో జ్ఞాన మార్గం ఎక్కడి ప్రారంభమవుతుందంటే విశుద్ధ చక్రం దాటిన తర్వాత పైనదంతా జ్ఞానమార్గమే ఈశ్వరహంసలకు సంబంధించినదంతా జ్ఞాన మార్గమే కాబట్టి ముక్కోటి దేవతలు దర్శించే మహావిష్ణువు అని సంజ్ఞానూపకంగా చెప్పారనమాట ఆ ముక్కోటి దేవతలు దర్శించే అంటే ఈ ముక్కోటి దేవతల దర్శనం ద్వారా వెళ్ళిపోతాడు ఇతను చిట్ట దగ్గర సాయుధ్య స్థితిని పొందుతాడు వైకుంఠం అంటే వికుంఠితము కుంఠితం అంటే బాధపడుట వికుంఠితం అంటే బాధ లేకుండుట దుఃఖ నివృత్తి ఆత్యంతిక నివృత్తి అత్యంత ఆభావము అలాంటిది వైకుంఠం ఏ కాలానికి అతనికి దుఃఖం లేదు ఏ కాలానికి అతనికి మృత్యువు లేదు ఈ రీతిగా పొందేటటువంటి స్థితికి పరమ పదమని పేరు కాబట్టి అక్షర పరబ్రహ్మ స్థితి నుంచి పురుషోత్తమ దర్శనం ఈ అక్షర పరబ్రహ్మం యొక్క దర్శనము చక్రంలో జరుగుతుంది అక్కడి నుంచి పురుషోత్తమ దర్శనం దిశగా ఉత్తరద్వార దర్శనం దిశగా సాధకుడు ప్రయాణం చేస్తాడు ఈ రీతిగా ప్రయాణం చేయాలి అని ఈ కదార్థం సూచిస్తుంది ప్రణవాక్షరమందంచు శృతులెన్న దాన్ని ఎరు కంచని అరుగుము కాబట్టి ఈ పెండాండమైన ఆ అక్షర బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన దానవతలున్న ఈశ్వర పంచీకరణైన అంటే నాలుగు ఇరవై ఐదులు చెప్పాము ఇప్పుడు ఈ వంద తత్వాలు కూడా ఉకే పరం పరాత్ పరం ఈ వంద తత్వాలు కూడా ఎరుకే క్షరుడన్న ఎరుకే అక్షరుడన్న ఎరుకే పురుషోత్తముడన్నా కూడా ఎరుకే స్థాయి భేదం క్షరుడంటే మరినప్పుడు అక్షరుడంటే శుద్ధ ఎరుక పురుషోత్తముడంటే పరారూప ఎరుక దానవతల అన్నాడు పరం తత్పరం పరాత్పరం తత్పరం జావలోకైతే అన్నప్పుడు ఏమైంది అది కూడా లేనెరుకైపోయింది అందుకనే ఏమంటున్నారు ఇక్కడ పంచాక్షరములతో ప్రపంచము తానుద్భవించే పంచీకరణలలో కూడా పంచ బీజములని అం వం యం లం లం సమ్ అని ఒక ఐదు బీజాక్షరాలు చెప్తారు ఇందులో అమ్ అనేటటువంటి అక్షరాన్ని జిల్లాలమ్మడి అమ్మగారు కూడా స్వీకరించారు అమ్ ఆ కలిపి ఆవిడ ఉపదేశ చెప్పేవారు ఇది మానవుడు మొట్టమొదటి శబ్దం ఉచ్చరించేటప్పుడు మొదట వచ్చేటటువంటి శబ్దాలు అమ్ ఆ అనేటటువంటివి కాబట్టి వాటినే ఉపదేశ స్వీకరించింది అలా నేను నేనైనా నేను అయమాత్మా బ్రహ్మ ఇట్లా అన్వయం ఎట్లయినా చెప్పవచ్చు వీటికి కానీ ఈ కందార్థం అందుకని ఏం చెప్పిందంటే మీరు నమశివాయ పంచీకరణతో స్వీకరించిన అం వం ఎం పంచబీజములతో ఉద్భవించిన దాన్ని స్వీకరించిన బిందు త్రికోణ సంయుతమై శ్రీ సాంప్రదాయంగా చెప్పబడిన పద్ధతిగా చెప్పిన ఓం ఐం హ్రీం శ్రీం అనేటటువంటి బీజాక్షర సంపుటితో చెప్పినా లేక పాశుపథానికి సంబంధించినటువంటి నమక చమకాలతో చెప్పినా ఏ అన్వయంతో చెప్పినా ఆ బీజాక్షర సంపుటి అంతా ప్రణవాక్షర అనుసంధానంతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి శృతులన్నీ అందుకని వేదం అంతా ఏం చెప్పింది అంటే ఓమికాక్షరం బ్రహ్మ భూర్భువస్వరో వ్యాహరన్ ఇతి స్మరణ్ ఇట్లా చెప్పుకొస్తుంది అంటే మూడు లోకాలు కూడా ఆ ప్రణవాక్షరం చేతే ఉత్పన్నమైనయి మూడు త్రిమూర్తులు కూడా ఆ ప్రణవాక్షరచే ఉత్పన్నమయ్యారు త్రిశక్తులు ప్రణవాక్షరమే ఇలా త్రిపుటి ప్రణవాక్షరమే అనేటటువంటి అన్వయాన్ని బోధించే ఉపనిషత్తులు చాలా ఉన్నాయి ఓంకారమునకు అవతల నిశ్శబ్దో బ్రహ్మ ఉచితే ఓకారమణ కవతల శబ్దం లేదు నాదము ముక్తికి మూలము అని పెదకంద అర్థాలు చెబుతుంది కాబట్టి ముక్తిని లక్షించినటువంటి వారికి అణు అణువుని నాదానుసంధానం చేసేటటువంటి సాధన చాలా ముఖ్యమైనటువంటిది సాధన మానవులందరూ కూడా ఖాళీ సమయంలో ఏం చేయాలండి అంటే ఏదో ఒక పని చేసుకుంటామండి అంటారు ఏం పని చేస్తారండి అంటే ఏ పని చేస్తారు లేదో ఇల్లు చేసుకుంటారు లేదంటే वो बाजेको लेदे ऊर बास्ट निजा की बाल प्रणवासंधान अणुअण प्रणवासंधान असंधानो वालू ब्रह्मतत्व साक्षात्कार ज्ञा कल आह्मतत्व साक्षात्कार ज्ञान तो मुक्ति साध्यम चतुर्विध मुक्त सायुज्य सामीप्य सालोक्य सारूप्य साहिध्य नागू मुक्त ही ब्रह्मतत्व साक्षात्कार ज्ञान तो साध्य काबट्ट तपक मानव चेयवल प्रणवानुसंधान अधिकारीत्म दी अधिकारी अटे चिशुद्धि गुणातीत स्थित की चेरन वाला प्रणवानुसंधान అదే ప్రణవము వారికి ఏ గుణంతో ఆశ్రయించినట్టయితే ఆ గుణాన్ని బలపడేట్టు చేసి శతాధికమై ఫలిస్తుంది ఒక్కొక్కప్పుడు మారకమై పనిచేస్తుంది కాబట్టి అధికారిత్వం ఉండాలి ప్రణవోపాసనకు అని నియమం పెట్టింది మహర్షులు అందరూ ఏం చేశారంటే నాయన నీకు ఎంత తెలిసినా కూడా సరాసరి ప్రణవానుసంధానం చేయమాక నీకు ముందు మూడు గుణాలని దాటినటువంటి చిత్తశుద్ధి దశ వాసనాక్షయం మనోనాశం ఈ రెండింటినీ లక్షించి ముందు గుణాతీత స్థితికి చేరాలి చేరిన తర్వాతే ప్రణవానుసంధానం చెయ్యాలి అది త్రిమాతృకాయుధమైన అమాతృకాయుధమైన అర్ధమాతృకాయుధమైన లేక నిశ్శబ్దమైన ఏ రీతిగా చేయబడినప్పటికీ అది గుణాతీత స్థితిలో మాత్రమే అది ఫలిస్తుంది అందువలనే సాధారణంగా ప్రణవాను సంధానం పౌర్ణమి నాడు అమావాస్య నాడు మెడసర్లగాలలో అర్ధరాత్రి పన్నెండింటి నుంచి తెల్లవార్ధమున నాలుగు గంటల వరకు కూడా బ్రహ్మముహూర్త కాలం వరకు కూడా అనుసంధానం చేయమంటుంటారు కారణం ఏమిటంటే అప్పుడు విక్షేప దోషం ఉండదు అప్పుడు సాధకుడికి ఏ రకమైనటువంటి జగత్తుకు సంబంధించినటువంటి సంబంధాలు పనిచేయం ఏ పాత్రలు పనిచేయవు అందరూ నిద్రావస్థలో మునిగి ఉంటారు ఈ యోగి మేల్కొని ఉంటారు సాధనతో కాబట్టి తప్పక పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానాన్ని సాధకులందరూ ఆచరించాలి ముఖ్యంగా యోగ సాధన చేసే వాళ్ళకి పౌర్ణమి అమావాస్య ఉత్తమమైన కాలం జ్ఞానులకు అసలే ముఖ్యమైన కాలం మూడు రోజులు వీళ్ళకి మూడు రోజులు పౌర్ణమి మూడు రోజులు అమావాస్య వీళ్ళకి దాంతో పని లేదు కాబట్టి కేవల జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి ఈ తిథులతో పని లేదు ఈ నక్షత్రాలతో పని లేదు వాడు అవతలేవాడు పరం పరుడెవ్వాడు పరా అని విచారణ చేసేవాడెవడో వాడు కేవల జ్ఞానబద్ధత కాబట్టి వాడిని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నారు ఏమని పంచాక్షరములతో ప్రపంచము తానుభవించ ప్రణవాక్షరదు శృతులని నీ వెరిగి అరుగు అచలము దీనన్ బిగ్ బ్యాంగ్ నుంచి పాలకుంత పుట్టింది బిగ్ బ్యాంగ్కి ముందు నిశ్శబ్దం బిగ్ బ్యాంగ్కి ముందే ఉన్నాడు నిశ్శబ్దం ఉంది అంటే అక్కడేమి లేదు ఆ నిశ్శబ్దం మరి ఆ నిశ్శబ్దం కంటే ముందే ఉంది బయలుంది ఆ బయలు బట్ట బయలు ఇక్కడ అక్కడ ఏమీ ఆవరణలు లేవు అందులో ఒక విస్ఫోటనం జరిగింది ఒక సంకల్పం ఒక నాదం ఒక బిందు ఒక కళ ఉద్భవించినాయి తిరగడం మొదలుపెట్టినయి తిరగడం మొదలుపెట్టినవి దాంట్లో నుంచి బ్రహ్మాండం ఉత్పన్నమే విశ్వంలో నుంచి బ్రహ్మాండం ఉత్పన్నం బ్రహ్మాండంలో నుంచి భూమి భూమి మీద స్థావర జంగమాత్మక సృష్టి దానియందు జీవ సృష్టి దాని ఎందు మానవులు ఏ రకమైన ఈ నాదబిందు కళలనే లక్షణత్రయం లేకుండా ఉండదు కాబట్టి ఆ నాదబిందు కళలు వాటి ద్వారానే సృష్టి అంతా తిరుగుతుంది పనిచేస్తుంది కదలికలన్నీ వాటి ద్వారానే వీటిని ఒక్కొక్క దానిని సాధకుడు చక్కగా తన అంతర్ముఖ ప్రయాణంలో గుర్తించాలి ఇది అంతర్ముఖ ప్రయాణం అంటే అంతేగాని మిగిలినటువంటి ఏవో దృశ్యాలు శబ్దాలు ఇత్యాదులు నిజానికి అంతర్ముఖ ప్రయాణం కాదు అవి అంతర్ముఖ ప్రయాణ జ్ఞానపరమైన అంతర్ముఖ ప్రయాణంలో అంటే జ్ఞాన భూమికలలో మొట్టమొదటి భూమికకి బయట మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి అవి నిజానికి బాగా లోతుగా అంటే మొదటి అగడతను దాటినటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ ఏముండవు ఇవన్నీ దాటిపోతాం ఇవన్నీ కిండర్ గార్డెన్ ఎల్కేజీ పద్ధతులమాట ఇవన్నీ కూడా అప్పుడు పిల్లలు ఆడబొమ్మలతో అట్లా ఆడుకుంటే ఆనందపడతారు అట్లాగే ఆయా యోగ విభూతుల ద్వారా వాటి వల్ల ఆనందం కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు తీవ్రమైన వేదనలు కూడా కలిగితే ఒకప్పుడు జన్మాంతరం వరకు కూడా అదే స్థాయిలో ఉండిపోవలసిన అగత్యం కూడా ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించి చెంచల మతిని వేయడమని చెప్తున్నారు ఎందుకని అంటే ఈ చెంచల మతి ఎరుకకు సంబంధించినటువంటి అంశం అరుగుము అచలము దీనన్ నిల్పకు మెరుక అచలము లోనన్ ఆ బట్టబయల స్థితిలో ఈ కదిలే విశ్వం లేదు ఎందుకని ఆ బట్టబయలు ఎంత అనంతమైనదయ్యా అంటే ఈ అనంత విశ్వం మర్రి గింజంత విస్ఫోటనం మరి వృక్షమైంది మళ్ళీ మర్రి మరి మర్రి కాయలు కాసినాయి మళ్ళీ మర్రి విత్తనాలు వచ్చినాయి మళ్ళీ విస్ఫోటనం చెందింది ఇంతే ఈ ఉపమానం తీసుకున్నాయి ఆ పై విషయం చెప్పాడు ఊర్ధ్వ మూలమధాఖం అశ్వత్థం బ్రాహుర వ్యయం చందాం పర్ణస్థం విత్ విత్ జ్ఞానం జ్ఞానమే మూలముగా ఇదంతా వచ్చింది జ్ఞానాజ్ఞాన విరహితమైనది బయలు ఆ రకంగా జ్ఞానాజ్ఞాన విరహితము చైతన్య రహితము ఆభరణ రహితము అయినటువంటి బయలుస్థితి ఎందు నిలకడచింది ఈ ఎరుక ఎలా కాలము లేనిదని నిర్ణయించాం చెంచల మతి చేత చతురాక్షరచందు చతురాక్షరి నాలుగు అక్షరములతో సంపుటీకరణం చేయబడినటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి నమశివాయిన పంచాక్షరి అంటాం నమో నారాయణాయ ఓం నమో భగవదే వాసుదేవాయ ఇట్లాంటి ఇదా అష్టాక్షరి ద్వాదశాక్షరి షోడశాక్షరి ఇట్లా ఎలా ఉన్నాయో ఇలా చతురాక్షరి మంత్రాలు కూడా ఉన్నాయి ఆ చతురాక్షరీ మంత్రాలను ఎక్కువని అనుకోవడం ఎందుకు ఓం శ్రీమాత్రే నమ ఇది కూడా చతురాక్షరే ఇట్లా చాలా మంత్రాలు ఉన్నాయి ఇవన్నీ ఉటంకించడం అనవసరం సరే ఇట్లా చతురాక్షరికి సంబంధించినటువంటి లక్షణాలు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ఇవే ఎక్కువ అని ఆగిపోయే వాళ్ళందరూ ఎరుక గట్టిపడినటువంటి వారు ప్రతిబింబము గట్టిపడినటువంటి వారు మాయ తన మర్మంబుకననే తానే మాయమైపోవు కాబట్టి ఎరుక మర్మం తెలిసి ఎరుక లేనిదని నిరూపించబడి బయలు నిర్ణయం అయితే జన్మే లేదు జననం లేనివానికి మరణం లేదు కాబట్టి ఐ హవ్ నెవర్ బోర్న్ అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పూర్ణం పరిపూర్ణం ఉపరి పూర్ణం అనగా అవతలి పరం అవతల పరిపూర్ణం ఇట్లా అజం ఏనాడు పుట్టలేదు కాబట్టి ఇలా జాగ్రత్తగా గమనించి ఈ చంచల మతిని పోగొట్టుకోవాలి కాబట్టి విషయంతోస్తే చలించేటటువంటి మనశ్చాంచల్య స్థితి నుంచి అనంత విశ్వము యొక్క చలనము ఉడిగించేటటువంటి బయలుదర్శనం దాకా ఉన్నదంతా ఎరుకే విషయంతో వచ్చింది ఒక కప్పకి దాని ఎదురకుండా ఒక పురుగు కనపడింది అది పురుగు కాదు దానికి ఆహారం ఒక ఏగకి శ్లేష్మం కనపడింది అది శ్లేష్మం కాదు దానికి ఆహారం ఒక తేనె తీగకి పువ్వులో ఉన్న మకరంధం కనబడింది వాసన చేత లాగబడింది దానికి అది ఆహారం భోగ్యం అట్లా ఎవరెవరి వాసనా బలం చేత సంస్కార బలం చేత వారికి అది ఆహారంగా తోస్తుంది భోగ్యంగా తోస్తుంది సుఖప్రదాయకంగా తోస్తుంది చెంచల మతి ఏర్పడినప్పుడు ఏర్పడి తత్ చేత ఆయా ఇంద్రియ చలనములు ఏర్పడి विषय चाचल्यम तो चंचलमेत देहमे तु जीवन की डबू और पुस्तका वाहन की मरवि वाधन साधन चंचलम ये साधन नी के वीशा की पानी राय्याधु विन అనేటటువంటి అందార్థాన్ని అందుకోవాలి అంటే సాధనలన్నీ చేసి సాధనలకు ఆవల ఉన్నటువంటి స్థితికి చేరాలి అంతే కాని ఏ సాధన చేయకుండానే ఏ సాధన నీకెందుకు అన్నారు కదండి అని వదిలేస్తే నిరక్షర కుక్షి ఏ అక్షర జ్ఞానం లేకపోతే ఏ జ్ఞానం వస్తుంది ఏది సాధ్యం కాబట్టి సాధనలందు మరగకూడదని అర్థం అంటే అర్థం ఏమిటి అంటే సాధనే సత్యం సాధనకి ఎప్పుడు ఒక సాధ్యం ఉంటుంది ఆ సాధ్యస్థితి సత్యమై ఉంటుంది కానీ సాధన సత్యం కాదు కానీ సాధనల గురించి వివాదాస్పదమైనటువంటి చిక్కుల్లో పడిపోయే హెచ్చరిస్తున్నారు అన్నమాట అది చెంచలమతి సరే సాధనల నుంచి సాధ్యస్థితికి వచ్చాడు సాధ్యస్థితిలో కూడా చెంచలమతి ఉందట ఏమిట ఆ సాధ్యస్థితికే ఈ పేర్లు పెట్టాం క్షరపురుష అక్షరపురుష పురుషోత్తమ వాటికి సాధ్యములనివే సాధన సాధ్యములవి అపరావిద్యకు లక్ష్యములు క్షర అక్షర పురుషోత్తములు కాని పరం పరబ్రహ్మస్థితిని ఎరిగినప్పుడు ఇవన్నీ లేకుండా పోతున్నాయి పరబ్రహ్మస్థితి ఎందు నిలకడ ఇవన్నీ లేకుండా పోతున్నాయి ఆ రీతిగా శృతి ప్రమాణం చేత బ్రహ్మసూత్రములు భగవద్గీత ఉపనిషత్తులు ప్రస్థానత్రయమంతా ఆ పరమును ఉద్దేశించి వ్యాఖ్యానం చేస్తున్నాయి ఈశావాస్యగం జగత్కి జగత్యాం జగత్ అన్నారు అనుకోండి దాన్ని పరబ్రహ్మ కన్వయం చేసినప్పుడు ఒక వ్యాఖ్య వచ్చింది బ్రహ్మమును అన్వయం చేసినప్పుడు ఒక వ్యాఖ్య వచ్చింది సగుణ రూపంలో ఉన్న ఈశ్వరుడు అన్వయం చేసినప్పుడు ఒక వ్యాఖ్య వచ్చింది జీవుడికి అన్వయం చేస్తే ఒక వ్యాక్యం వాక్యం ఒకటే ఉపనిషద్వాక్యం కాబట్టి ఉపనిషద్ వాక్యానికి జీవస్థాయిలో ఆత్మస్థాయిలో బ్రహ్మస్థాయిలో పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే స్థాయిలో అన్వయము ఎరగవలసిన అవసరం వ్యతిరేకం కూడా తెలియాలి తెలిసి రెండింటినీ విడిచేటటువంటి నిర్ణయాత్మకమైన స్థితిని చేరాలి ఆ స్థితి అన్ను నిలకడ చతురాక్షరి ఎక్కువెందుకు ఇది నమ్మకు ఎరుగుమీ అచలముదీనన్ ఆ బట్టబయలులో ఏకాక్షరి లేదు ద్వక్షరి లేదు త్రి లేదు చతురాక్షరి లేదు పంచాక్షరి లేదు షోడశాక్షరి లేదు ద్వాదశాక్షరీ లేదు అష్టాక్షరీ లేదు ఏమీ లేవు ఈ అక్షరి అక్షరి అక్షరి అన్నవన్నీ అక్షర పరబ్రహ్మస్థితి వరకే చేరుస్తాయి నేను ఆ తర్వాత వాటితో పని కాబట్టి ఇవన్నీ సాధన సోపానములు నీకు ఆ నడకకు ఆ స్థితికి ఏది అన్వయమైతే ఏది అనుకూలమైతే ఏది నువ్వు ఎదగడానికి ఆసరా అయితే దానిని ఆశ్రయించి నువ్వు ఎదగాలి ఆ వికాసాన్ని పొందాలి ఆ వివేకాన్ని పొందాలి ఆ విజ్ఞతను పొందాలి ఆ సామర్థ్యాన్ని పొందాలి తత్పరం దానికి అవతల చూడాలి దానికి అవతల చూస్తే ఇది లేదు ఆ రీతిగా నిరసించబడాలి అచలము దీనన్ నిల్పకు మెరూక అచలములోనన్ కాబట్టి ఆ బట్టబయలు లోపల ఈ అఖండ ఎరుకకు మూలా ప్రకృతికి మాయకు ఎరుకకు ఏ రకమైనటువంటి స్థానము లేనిది హరి హరిదం sya o namadaye o namave vasishyake o sahano bhavatu sahano gunaktu sahaviryam కరవహ తేజస్వధితమస్ మా విషావహ శి గురు నిజగురు పరమగరు పరగరు సరబ్రహ్మణే నమ హరి శ్రీగరుభ్యో నమ హరి